పరిశుద్ర కేమల దేవాకృపల తండ్రి దేవాయోప కృతజ్ఞతమంతుల సర్వాధికారి ప్రభ దేవాభ నీ యొక్క కృపలో ప్రభావని భద్రపరుచుకున్నందుకంటే బంధునాలు తండ్రి దేవాయప్రభ మళ్ళీ కొలైన ప్రభావ తోడించి నడిపించినందుకనే వందభా దేవాడత ప్రభావే దేవాయిత్య ప్రభావం ప్రతి వారిని కూడా సన్నిధి అని ప్రార్థి ఎంతమంది బిడ్డలైతే రాలేదు ప్రభావ వారిని అందరినీ మీరు కలంబించుకున్నలా కరండి ప్రభా దేవా ప్రభావ మరి నీ యొక్క సన్నిధిలో ప్రతి ఒక్క బిడ ఉండాలా ప్రభా నీ వాక్యం గిడ అలా నీ యొక్క పాటలు మీనింగ్ ప్రభావ సహాయపడమని ప్రార్థిస్తుంటాడు దేవాయ ప్రభావ ప్రభావ వాటి ద్వారా మహమ పొందండి వాక్యం కిత ప్రభావ మరి మా అందరికీ కూడా ప్రభా నీ ఒక పరిశోధనని మరి మీరే మాకు తోడై ఉండే ప్రభా ఆగం మీరే వాయిస్తారని చుక్క స్నామంలో కావచ్చు ప్రైజ్ నేను ఒక పాట పాడుతున్నాను తర్వాత స్వరాజ్ బేదర్ కూడా ఒక పాట పాడతారు రాజులు మన కేవ్వరు లేరు షూరులు మనకు వరులేరు రాజులు మనకెవ్వరు లేరు షూరులు మనకెవ్వరు లేరు సైన్యములక్ మన అండ సైన్యములక్ అధిపతి అయినా మన అండ యుద్ధము యహోది Yodhamu Yehobade Yodhamu Yehobade Yodhamu Yehobade Raju lumanakeu varu lheeru Suru lumanakeu varu lheeru రాజులు మన కెవ్వరు లేరు షూరులు మనకెవ్వరు లేరు సైన్యములక్ అధిపతి అయినా ఏ హోవా మన అండం సైన్యముల అధిపతి అయినా ఏ హో వా మన అండ యుద్ధమోయో వాదే యుద్ధమోయో వాదే యుద్ధమోయో వాదే యుద్ధముయో వాదే పాదలు మనలను క్రుంగదియవు వ్యాదులు మనలను పడద్రోయవు బాదలు మనలను క్రుంగదియవు, వ్యాధులు మనలను పడద్రోయవు, విశ్వాసమునకు కర్తయ్యా ఏ సయ్యే మన అండ విశ్వాసమునకు కర్త అయినా ఏ మన అండ యుద్ధమో యహోవాదే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే ఏరిక గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా ఏరిక గోడలు ముందు ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చినా అపవాది అయినా సాతను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైనా ఏ మన అండా యూదా గోత్రపు సింహమైనా येसैया मन अंडा युद्धो यहोवा दे युद्धो यहोवा दे युद्धो यहोवा दे युद्धो यहोवा दे युद्धो यहोवा दे युद्धो यहोवा दे युद्धो హో బాదే యుద్ధము యహోబాది అల్లెస్ అందరి ననాడు కలుషములను కడిగి వేయో సిలవ చెంత చెరి ననాడు కలుషములను కడిగి పలువ శిలా వాళ్ళను పలువాలూ శవాలి పడినా భక్తుల పడినా భక్తులూ సీలు చరినా నాడే కడిగి కడిగివేయు కొండా బాంటి భండావాంటి మొండి హృదయాంబు మంచు కొండాలంట్ బండాలి మొండి హృదయాంబు పండియో నా పపుల పండియో నా పప్పుల పిలచు చూండే పరముజేరా పిలచు చూండె పరముజేరాలు వచ్చరి నాడే కలుషములను కడిగి వేయు వంద గొరెలా మందలు నుండి ఒకటి తి ఒంటరియా వంద గొరెలా మందలో నుండి ఒకటి తాపి ఒంటరియా తొమ్మిది తొమ్మిది గొర్రెల విడచి తొమ్మిది తొమ్మిది గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదె ఒంటరి అయినా గొరెను వెదకి శిలువ చెంత చెరిన నాడే కలుషములను కడిగి వేయు తప్పిపోయినా కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలసి తిరిగి రాగా తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి యతని చేను తండ్రి తని చే సిలువ చె ననాడే కలుషములను కడిగివే పపరావా పాపము వీడచి పరిశుదులా విందు చేరా పాప మో విడీ పరీషులా విందుజేరా పుల గతిని పరికించి పపుల గతిని పరికించి పాతలాంబే వరి అంతం నాడే కలు శములను కడిగి వేయ శంత నాడే కలుషములను కడిగి వేయ పౌలు వాళ్ళను శావాళ్ళను పౌలు వాళ్ళను సి పడినా భక్తుల జూచి సిద్ధ పడినా భక్తుల జూచి నాడే కలుషములను కడిగి వేయ శిలు వచరి నడే డి సూత్రం పరిశుద్ధిరా గొప్ప దేవా చివం గల తండ్రి నీకు ఎంతో మందాలిస్తాయ్యా ఈ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా నీ కృపలు మమ్మల్ని భద్రపరుకున్నారు మీ కృప వేడి గురు అంగిరించినారనైనా దివాత కాపాడు గొప్ప దేవుడు ఎంతో నీకు కృతజ్ఞత ఆస్తులు అర్పించుకున్నారైనా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తున్నాయి మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకున్నారనైనా ఈ రాత్రి కాలంలో మీ ప్రియులందరితో కలిసినైనా నేను శృతించలాగనా ఒక ప్రభావ నేను గణపరచలాగనా వీక స్వరం వినలాగన ఇచ్చిన ధన్యతను బట్టి నీకు ఎంతో వన్నాలు వేసయ్యా అందుబట్టి ప్రభావ నిన్న స్థితిస్తున్న గణపరుస్తున్నైనా నేను మహిమపరుస్తున్న గొప్ప దైవానికి ఎంతో వన్నాళ్ళైనా వాక్యంతా మీరు మాతో మాట్లాడాలి నా దేవ మీ స్త్రీ వస్తుంది ప్రభావ మా జీతాలు మా తలంపు సమస్తం కోవినైనా మీ యొక్క తలంపు చోవిస్తున్న పరిశుధాత్మ దేవీ మాతో మా ఆత్మను మా ప్రాణములు మా శరీరముల ప్రభావం మీకు అప్పగిస్తున్న పరిశుధాత్మాల మీరు నడిపించడం ప్రాధిష్టమైన మా మనసు పరిపరివేదాలు పోయిన ప్రభావ మీ వాక్యం మీ కేంద్రీకరించుకొని ఓ ప్రోభా ప్రభావ మీ జీవాన్ని పొందిపోయి ముందుకు పోయి అనుభవ వాటిని మేము ప్రకటించేలాగా సహాయపడమని వాక్యంగా మీరు మాతో మాట్లాడమని మీ ఆత్మ చేత నడిపించి అయినా మమ్మల్ని కంట్రోల్ తీసుకొని నడిపించడం ఏస్తు క్రీస్తు పరిషు నామాల ప్రార్థిష్టం తిమేహ మొదటి వ్యూహం రాసిన పత్రికల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము మొదటి వ్యూహం రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఈ వాక్యం మనం దేనికి మనం జ్ఞాపం చేసుకోవాలన్నప్పుడు క్రైస్తవ జీవితంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి కదా కాబట్టి ప్రతి బలహీనతలో దేవుడు వాటించి దేవుడు మనకు విడుదల కల్పిస్తూ ఉంటాడు తర్వాత వాటిని ఎట్లా జయించాలో కూడా దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఏ రీతిగా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆయన మన కోరుకు ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసిండు కదా కలోవరిసెల్లో తన ప్రాణాన్ని మన కొరకు పెట్టిండు అయితే ఈరోజు మన క్రైస్తవ జీవితంలో ఎందుకు ఈ రీతిగా మనం ఎట్లా మన జీవితాల్లో నిజంగా ఆయనకు సన్నిహితంగా ఉన్నామా అనేది మనము ఒకసారి మనం పరిశీలిస్తున్నప్పుడు ఎందుకంటే ఈ లోకంలో చూసినప్పుడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు ప్రభు కాబట్టి ప్రతి శ్రమను ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలా ఎట్లా దాన్ని జయించాలా ఆ శ్రమలలో మనం ఎట్లా ప్రభును ప్రేమించాలా అనేది మనము ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎట్లా మన విజయం పొందాల అనేది మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం అయితే హెబిల్ రాసిన పత్రిక ఈ వాక్యం మనం పెట్టుకున్నప్పుడు హెబిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో పౌలు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు మనుషులకు ఎందుకు భయం వెంటాడుతుంది ప్రతి దశలో మనకు భయం వెంటాడుతూనే ఉంటుంది కదా అంటే ఎందుకు భయపడతాం మనం ప్రతి కాబట్టి భయము ఎంత డేంజరస్ ఎంత భయంకరమైందంటే అందుకే యోహోన్ భక్తుల యొక్క చెప్పడు చూడండి ఎందుకంటే ప్రేమలో భయం ఉండదు చూడండి ప్రేమలో భయం ఉండదంట తర్వాత పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడతదంట చూడండి ప్రేమలో ఎందుకు భయం ఉండదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని ఎట్లా వెళ్ళగొడుతుంది అంటే పరిపూర్ణమైన ప్రేమ అంటే ఏంది ప్రేమలో ఎందుకు భయం ఉండదు అనేది మనం ధ్యానిస్తాము తర్వాత భయపడి భయము దండంతో గుడి అంట నువ్వు భయపడతావంటే ఆ భయము నిన్ను అది నేను దండిస్తున్నా అంటే నీకు లోవరు దానికి నువ్వు లోపడుతున్నావు భయం ఎంత భయంకరం మనుషుల్ని ఆ జబర్దస్తి చేస్తుంది అది ఆ భయము ఆ భయంతో మనుషులు భయం ఎందుకు వస్తుందంటే ఏమన్నా నాకు లేకుంటే సమయం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు అమంతంగా ఒక్కసారి నీ మీద పడ్డ ఇప్పుడు నేను ఏ చేయాలనేది భయంతో పరిగెత్తాను ఆ భయము అది నేను దండిస్తూ ఉంటది ప్రతి క్షణం తర్వాత పరిపూర్ణమైన ప్రేమ ఆ ప్రేమ ఎందు పరిపూర్ణం చేయబడిన భయపడేవాడు ఎవరైతే భయపడతారో ఆయన ప్రేమలో పరిపూర్ణం చెంది చెందిన వారు కాదని చెప్పింది వాక్యం కాబట్టి ఈ ఈ నాలుగు అంశాలు కాబట్టి మనము కొంచెం దీర్ఘంగా మన ధ్యానిస్తాము ఎందుకు మనము భయం వెంటాడుతుంది మనల్ని కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది యోహన్ భక్తులు ఏం జ్ఞాపకం చేస్తుండడు ప్రేమలో భయం ఉండదు అని చెప్తుడు మరి ఎందుకు మనం భయపడుతున్నాం ఇంకా ఎందుకు మనం ఇంకా అనుమానాలతో భయాలతో మనము మన కాలాన్ని గడుపుతూ ఉన్నాం నీ భయాన్ని నీ జీవిత కాలం అంతా ఆయన జయించండు సెలవు మీద చూడండి ఒకసారి టెబిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చంలో పౌలు ఒక విషయం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలమగలవాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటకును ఆయన కూడా రక్త మాంసములో పాలుబడయ్యాను కాబట్టి ఈ వాక్యం మన ధ్యానిస్తుంటే మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ ఈ వాక్యం మనకి ఏం చూసిస్తుంది ఈ వాక్యం ఏ రీతిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే నీ జీవిత కాలం అంతా మరణ భయంతో కాబట్టి మన జీవిత మరణం వెంటాడుతుంటది భయం వెంటాడుతుంటది దాస్యం అంటే బానిసత్వం కూడా నేను బానిసత్వంలోకి తీసుకోవడానికి ప్రతి వెంటాడుతూ ఉంటుంది అది ఆయనకు తెలుసు కాబట్టి వాటన్నిటిని ఆయన మీద నీ కొరకు నా కొరకు మన కొరకు వాటన్నిటి మీకు విడుదల కల్పించడం అనేది ఫస్ట్ మొట్టమొదట నువ్వు నమ్మాల నువ్వు నమ్మినప్పుడు ఎట్లా నమ్ముతావు దేవుని వాకి వింటేనే నువ్వు నమ్ముతావు కదా అంటే వినటం వల్ల విశ్వాసం వస్తుంది కాబట్టి ఎట్లా వస్తుంది విశ్వాసము నువ్వు వింటే వస్తుంది దేవుని వాకి విన్నప్పుడు మనకు విశ్వాసం వస్తూ ఉంటుంది వాక్యం వినకపోతే విశ్వాసం రాదు ఎందుకంటే ఈరోజు క్రైస్తవ జీవితంలో ప్రార్థనకి ఎక్కువ సమయం ఇస్తారు ఆరాధనకి ఎక్కువ సమయం ఇస్తారు తర్వాత పాటలకు ఎక్కువ సమయం ఇస్తారు తర్వాత దేవుని వాక్యం వచ్చే టైంకి ఏమైందంటే అక్కడి నుంచి వాళ్ళు దొరిపోతూ ఉంటారు ప్రార్థన చేయటము పాటలు పాడటము ఆరాధన చేయటం అవన్నీ క్రమం కాబట్టి అవన్నీ తప్పవు చేయాలి మనం కానీ నీ ప్రార్థనకి నీ ఆరాధనకి ఆయన స్పందించి నీ ప్రార్థనకి స్పందించి నీ స్థుతులపైన ఆశీనైనప్పుడు నీకు జవాబు ఇవ్వాలంటే కేవలం ఆయన స్వరమే కానీ ఆయన మాట్లాడే మనము ఎటో వెళ్ళిపోతూ ఉంటాం ఆయన మాట్లాడే మనలో ఏదో తలంపులు వస్తూ మనసు ఎటో వెళ్ళిపోతా ఉంటుంది కానీ ఈ మనసుతో నీ తలంపులు సంపూర్ణంగా ఆయన సమర్పించుకొని ఆయన సంధిలో నువ్వు ఉండి ఆయన ఏం మాట్లాడతాడో ఆయన ఎప్పుడైతే నువ్వు కనిపెట్టుకొని మనం ఉంటామో అప్పుడే మనము మన విశ్వాసం బలపడుతుంది ఫస్ట్ కాబట్టి ఏ భయంతో నువ్వు వెంటాడుతున్నావు ఏ భయం నిన్ను వెంటాడుతుంది ఏ ఏ రోగం నిన్ను వెంటాడుతుంది ఏ సమస్య ఏ శ్రమ నిన్ను వెంటాడుతుంది వాటి అన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే దేవుడు నీతో మాట్లాడాలా ఎట్లా మాట్లాడతాడు చూడండి ఆయన ఎట్లా మాట్లాడతాడు నువ్వు ప్రార్థన చేసినావు కానీ నీకు ఆయన జవాబు ఇవ్వాలా కాబట్టి మనం వెళ్ళిపోతే ఆయన కూడా ఏం చేయలేడు కదా అందుకు మన ప్రార్థనకు జవాబు రావు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది కాబట్టి నేను ప్రతి క్షణం నేను ఎవరన్నా వాక్యం చెప్తున్నా కానీ నేను ప్రార్థన చేసుకుంటాను ప్రభా ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు ప్రభావ నేను ఏ రీతిగా ఉండాలి ఎట్లా ఉండాలా ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను ఇప్పుడు నేను ఏం చేయాలా ప్రభావ నువ్వు నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసుకొని జాగ్రత్తగా వింటూ ఉంటా వాక్యం ఒకవేళ నేను జాయిన్ కాకపోయిన తర్వాత కూడా నేను రికార్డింగ్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉంటాయి ఎవరు వాక్యం చెప్పినన్ని అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటే అన్లకెళ్ళి కొన్ని వాక్యాలు నాకు అవి హెచ్చరికలు కావచ్చు ఏమన్నా కావచ్చు కానీ హెచ్చరిక వచ్చినప్పుడు దాన్ని స్వీకరిస్తా ఆదరణ సంతోషిస్తా అన్నిటినీ స్వీకరించాలి కదా అప్పుడు మన విశ్వాసం బలపడతూ ఉంటుంది ఇప్పుడు నువ్వేం చేయాలనేది కూడా దేవుడు మాట్లాడుతుంటాడు అన్ని ఎవరి అట్లా నేపైతే మన హృదయంలో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అట్లాంటి తీర్మానంతో మనం రావాలి దేవుని సన్నిధికి అలాంటి తీర్మానం వచ్చినప్పుడు నీ ప్రార్థనలకి నీ నువ్వు చేసే ప్రతి మనవికి ఆయన జవాబిస్తా ఉంటాడు వాక్య ప్రకారంగా అందుకు మనం వాక్యానికి వాక్యమే చెప్తుంది ప్రార్థించమని వాక్యమే చెప్తుంది విజ్ఞాపన చేయమని వాక్యమే చెప్తుంది పాఠాలు పాడమని వాక్యమే చెప్తుంది కానీ చెప్పిన వాక్యానికి విధేయత చూపించడం విధేయ విధేయత చూపించుకోవటం వల్ల వచ్చే అనర్థం ఏంటంటే నువ్వు ఏది చూసినా ఏది వచ్చినా ను నువ్వు అది నువ్వు ఎప్పుడు కూడా నువ్వు దాన్ని వెళ్ళేది కాబట్టి దాని నుంచి ఎట్లా విజయం పొందాలనేది నువ్వు తెలుసుకోలేదు కాబట్టి నువ్వు భయపడతా ఉంటావు ఎందుకు భయపడతావంటే ఏం తెలియకున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి యుద్ధానికి పోయేవాడు యుద్ధం నేర్చుకొని అన్ని అనుభవం పొందిన తర్వాత వాడు యుద్ధానికి పోతే వాడు భయపడ్డు ఎందుకంటే శత్రువు ఎట్లా దాడి చేస్తే వాళ్ళకి తెలుసు కాబట్టి నువ్వు ఏమీ తెలియకుండా పోయి ఈ యుద్ధం నీకు ఎదురైనప్పుడు నీ పరిస్థితి ఎట్లా ఉంటే చెప్పండి భయంకరంగా ఉంటుంది కదా ఏం చేయాలో తో తోచదు పరిగెత్తా ఉంటావు పరిగెత్తా ఉంటావు ఆ టైంకి ఎవరైనా కనిపిస్తారు వాళ్ళు చెప్తా ఉంటారు ఒకవేళ ఎవరు కనిపించకపోతే నీ పరిస్థితి ఏంటి చూడండి ఎంత భయంకరంగా ఉంటది కాబట్టి ప్రతి క్షణము దేవుడు మనతో ఆయన సన్నిహితంగా ఆయన మాట్లాడే టైంకి మనము తొలిపోతూ ఉంటే జారుకుంటూ ఉంటే ఒకానొక దినము నీకు వాక్యం చెప్పేటోళ్ళు కూడా దొరకరు అందుకే ఆము వాక్యం చెప్తా ఉంటుంది ఎనిమిదో అధ్యయంలో దేశ నేను దేశంలో క్షేమము రప్పిస్తున్నాను అంటే కరువు రప్పిస్తానంట అది ఏం కరువు అంటే అన్నపానములకు వచ్చిన కరువు కాదంట యహోవ వాక్యము మనుషులకు వినటకపోట కరువుగా ఉండునని చెప్తుంది అక్కడ మనుషులందరూ ఏం చేస్తారంట భూదిగంత నుంచి ఆ కోణ ఈ కోణ వరకు వెతుకులాడుతుంటారంట కానీ ఎక్కడ దొరకదంట వాక్యం చెప్పేట కూడా దొరకరంట రాబో దినాలంటే అంటే ఈ దినాల గురించి మాట్లాడుతున్నాడంటే భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఆమోసు ప్రవశిస్తున్నాడు ఈ దినాల గురించి కాబట్టి ఈ దినాల్లో వాకింగ్ కూడా కరువైపోయింది అంత కలుషితం కదా కాబట్టి అంత క్షయమైందే కానీ అక్షయమైన ఆహారం ఎక్కడ దొరుకుతుంది అనేది మనము ప్రతి క్షణం మనం పరిశీలిస్తే దొరుకుతుంది అది ఎక్కడుందో కనిపెట్టి అక్కడ పోవాలా మంచి మార్గం ఎక్కడుందో తెలుసుకొని ఆ మార్గంలో కూడా పోవాలా ఏమి తెలుసుకోకుండా అక్కడ ఏ మార్గం తెలియని పరిస్థితి అందుకు మనుషులు భయపడతా కాబట్టి నువ్వు రక్షణ తర్వాత నువ్వు ఎందుకు భయపడతావు రక్షణ పొందిన భయపడడానికి వీలదు భయం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది భయం ఎవంత గొప్ప భయం వస్తుంది కానీ భయం వచ్చినప్పుడు నువ్వు ఎట్లా జం పొందాలా ఎందుకు వస్తుంది భయము వచ్చినప్పుడు నువ్వేం చేయాలనేది ఆల్రెడీ దేవుడు అన్ని పెట్టేసిన వాక్యం కానీ అది ఎప్పుడు మనం చదవలేదు ఎప్పుడు మనం అంతగా ధ్యానించలేదు ఇప్పుడు అంతగా మనము దాని గురించి అవగాహన లేదు ఎందుకంటే వినలేదు కాబట్టి అందుకు వాక్యాన్ని వినాలా మనం జాగ్రత్తగా మనం పరిశీలించాలా కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే జీవిత కాలమంతా మరణ భయంలో నుంచి అన్నిటినీ వాటన్నిటి నుంచి ఆయన విడదగల్పించండి నీ జీవితంలో ఏ భయం రాబోతుందో నీ జీవితంలో ఏ మరణం నేను వెంటాడబోతుందో దుష్టుడు నేను ఎట్లా కొడతాడు ఏమి అన్నీ ఆయన తెలుస్తుంది కాబట్టి వాటన్నిటిని ఆ సెలువు మీద భరించినప్పుడు ఒక్కసారి నువ్వు ఆయన సెలువులను జ్ఞాపకం చేసుకుంటే ఆయన కలువరిశిలో చూపించిన ప్రేమ నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రేమలను సంపూర్ణంగా అది ఆ ప్రేమలను పొందుకుంటే నీకు భయం ఉండదు ఎందుకు యోహన్ భక్తులు చెప్తున్నమాట ప్రేమలో భయం ఆయన అంతగా ప్రేమించి భక్తుడు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు అంటే సినిమా పేతులు నన్ను ప్రేమిస్తున్నాను కదా ఎక్కువ అంటే అవును నేను సీమన్ పేతుడు పేతుడి గురించి ఏ ప్రభు ఎందుకు చెప్తున్నా అక్కడ మిగతా ప్రేమిస్తున్నారు కానీ ఆయన ప్రేమ టెస్ట్ చేస్తుంది అక్కడ నేను ప్రేమిస్తున్నావా అంటే ఓం ప్రభు నేను చూడండి అయితే నాకు మూడో తరంట్లు ఆయన కాబట్టి ఆయన చెప్తా చెప్తా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇసుక్కుంటాం కదా ఎందుకు ఇసుకుంటాం అంటే ఆయనకు ఇసుకురా ఆయన కూడా ఆయనకి అంటే ఆయన కూడా ఇసుకొస్తుందా లేదా ఆయనగా ఆయనకు ప్రేమిస్తుందా లేదా ఎందుకు ప్రేమిస్తా అనేది మనసులో అర్థం చేసుకోవాలా కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మనలో భయం ఇవ్వడం ఉంటుంది కదా ఏదో రకమైన భయం నవల నుంచి అంటా రకరకాలుగా చెప్తూ ఉంటుంది కదా మనం అన్ని చెప్తా ఉంటే వాటి గురించి వీటి గురించి చెప్తా ఉంటాం మనమని కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే జీవిత కాలం అంతా మరణ భయంలో నుంచి దార్శనిక లోపడి వారు విడిపించాలని ఆయన మనకు వాళ్ళు భరించిన సిరువు మీద అంతగా ప్రేమించి అందుకు యోహన్ భక్తుడు ఆ మాట చెప్తుంది అక్కడ ప్రేమలో ఏముండదని నువ్వు సంపూర్ణంగా ప్రేమిస్తే నీకు భయం మరి సంపూర్ణంగా ఎట్లా నువ్వు ప్రేమిస్తావు అంటే ఆయన వాక్యాన్ని చేడే నువ్వు సంపూర్ణంగా ఆయన ఆయన వాక్యం నీలో ఉంటే నువ్వు భయపడతావా భయపడం కదా మనం కాబట్టి దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు భయపడవు ఎందుకంటే ఏ స్ప్రమ వాక్యం కాబట్టి ఆయన నీలో ఉంటే నువ్వు భయపడవన చూడండి కాబట్టి చూడండి ప్రేమలో భయముడు అంటే ఏ ప్రేమ నుంచి మాట్లాడుతున్నాడు ఈ లోకంలో ప్రేమ ఉంది అది స్వార్థపరమైన ప్రేమ కానీ ఆయన చూపించే ప్రేమ కలువరిశీలో చూపించిన ప్రేమ ఆ ప్రేమలో నువ్వు ఉంటే నువ్వు భయపడవంట ఈ వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలా నేను ఎందుకు భయపడాలా నేను రక్షణ దాన్ని రక్షణ ఈ లోకపు శ్రమలను ఏం చేస్తాయి అని ఈ లోకంలో శ్రమలోని ఆలడని చెప్తే ఇంకా నాకు ఈ శ్రమలు తొలగించు ప్రభు అంటే తొలగిస్తారు ప్రభు కానీ శ్రమ నుంచి విజయం పొందని ఎంతమంది ప్రార్థన చేస్తారు చెప్పండి ప్రవ్వ మాకన్న సమస్య అన్ని పోవాలి ప్రవ్వ అని ప్రార్థన చేస్తూ ఉంటాం కదా మనం కానీ ప్రవ్వ ఈ సమస్య నేను ఎట్లా విజయం పొందాలా అనేది వాళ్ళు కొంతమంది ప్రార్థన చేస్తారు తక్కువ శాతం మంది అనట్టు అంటే ఇది ఎందుకు దేవుడు శ్రమలు కల్పిస్తున్నంటే నువ్వు దాని మీద విజయం పొందాలని ఆయన క్రియేట్ చేస్తూ ఉంటాడు నీకు శ్రమలు కూడా ఉంటాడు ఎందుకంటే అప్పుడే దాన్ని ఆయన నిజంగా ప్రేమిస్తున్నావు లేదా ఆయన మరణము నిన్ను ఏ రీతిగా రక్షించింది ఎట్లా నువ్వు దాన్ని ఆయన ప్రేమలో సంపూర్ణంగా కావటానికి మనలో నడిపిస్తూ ఉంటే మనమేం చేస్తామంటే అది మర్చిపోయి ఏమో అయిపోతుంది ఏమో జరిగిపోతుందని చెప్పి భయం భయం భయంతో పరిగెత్తా ఉంటే ఎక్కడ ఆయన ప్రేమలో సంపూర్ణంగా మనం తయారైన చెప్పండి చూడండి ఆయన ప్రేమలో సంపూర్ణంగా తయారు కాకపోతే పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంట నువ్వు పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయన ప్రేమిస్తుంటే ఆయనలో నువ్వు స్థిరంగా ఉంటే ఆ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట దేవుని ప్రేమ ముందు భయం ఉంటుంది కదా మరణ ముళ్ళును విచ్చేసిందైనా మరణాన్ని ముళ్ళునే విచ్చేసింది అయినా ఆయన చెరువు మీద కాబట్టి అంతగా త్యాగం మన కొరకు చేస్తే మరి ఎవరి కోసం అది త్యాగం చేసినట్టు మనందరి కదా మరి ఇంకా ఎందుకు మనం వెళ్ళాడుతున్న భయంతో ఆ భయంతోనే శైలి మనల్ని మోసం తీసుకుంటే ఇది వాడు వాడు వేసే వెపన్ వాడు వేసే బాణం అది మనుషులు భయంతో భయంలో నడిపిస్తే వాడు ఎక్కడికి పోడు ఆ భయం అనే భ్రమలో మనుషులు ఈరోజు భయం భయం భయం ఏమన్నాడు భయమే ఎవరికపోవాలన్నా భయమే ఎక్కడ భయమే పత్తి వెంటాడుతూనే ఉంటుంది మనకి భయం ఎందుకంటే అది దుష్టుడు ఆర్థిక వాడు వాళ్ళ మోస ఒక విధంగా చెప్పండి మోసమే అది వాడు బంతులు మోసగిస్తాడు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఆల్రెడీ అన్ని ఆయన ఎక్కువ అది ఇప్పుడు మనం జ్ఞాపకం అది జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రేమలో ఉన్నవాడు భయపడడు అని వ్యూహన్ భక్తుడు చెప్తుంది ఆయన ఆయన శిలువు మరణం చివరి టైం వరకు ఆయన ఉన్నాడు భక్తుడు ఆయన రాస్తున్న ఆయన పత్రికలన్నీ ప్రేమ గురించి చెప్తుంది ఎక్కువ చూడండి ఆయన ఆయన ప్రేమించిన శిష్యుడు అన్నంత వాక్యం అంటే ఎంతమించిన అంటే ఎంత స్నేహితుగా జీవించి అందుకు వాళ్ళు భయపడలేదు ప్రభుత్వ భయపడి ఉండొచ్చు వాళ్ళు పింకుండొచ్చు వాళ్ళు భయపడి పరిగెత్తుండొచ్చు కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆహ్వాహం కాకముందు ఆయన వాగ్దానిపి ఇస్తాడు మీరు ఎరుస నుంచి వెళ్ళద్దు అని తండ్రిని గురించి ఆదరణకర్తని చెప్పిన ఎప్పుడైతే వాళ్ళు పరిశుధాత్మ అభిషేకం పొందుకున్నారో అప్పటి నుంచి వాళ్ళకు భయం వెళ్ళిపోయింది ఇప్పుడు నేను చెప్తా అది ఒక సీక్రెట్ నేను మీకు చెప్తా ఎప్పుడైతే వాళ్ళు పరిశుధాత్మ అభిషేకం పొందుకున్నారో అప్పుడు వాళ్ళకున్న భయమంతా పోయి ధైర్యంగా దేవుని సువార్త ప్రకటించిందో అందుకు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది కాబట్టి ఆయన ప్రేమలో మనం పరిపూర్ణంగా తయారైతే ఆ ప్రేమ భయాన్ని నుంచి వెళ్ళగొడతాయి ఎందుకంటే ప్రేమ వేసుకోవే ప్రేమ కాబట్టి ఆయన నీళ్ళు ఉంటే భయం నీ దగ్గరికి వస్తుందా భయాన్ని వెళ్ళగొడుతుందా అనంట భయపడేవాడు ప్రేమ ఎందు పరిపూర్ణ చేయబడిన వాడు కాదని చెప్తుంది వాక్యం ఇది కొద్ది కష్టమే కదా ఎవరైతే భయపడుతున్నారో ఈ వాక్యం ప్రకారంగా నేను చెప్పేది కాదు అది ఎవరైనా కావచ్చు ను భయపడతామంటే ప్రతి దాన్ని చూసి పత్తి ఒక్కటి చూసి నువ్వు భయపడతామంటే నువ్వు ఆయన ప్రేమలో సంపూర్ణంగా తయారు కాలేదన్నట్టు ఇది ఒక యాసిడ్ టెస్ట్ మనకి కాబట్టి ఎట్లా భయం నుంచి విడుదల పొందాలంటే చూడండి ఆయన ప్రేమలో భయం ఉండదంటే ఎట్లా ప్రేమలో భయం ఉండదంటే అందుకే యోహోన్ రాసిన పత్తి వార్తలు అనుకుంటే చూస్తాం మనం పద్నాలుగు ఐదే మీరు నన్ను ప్రేమించిన నా ఆగ్ఞాన గైకొందులు అంటాడు మీరు నన్ను ప్రేమించిన వల్లా అంటాడు తర్వాత యన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయం పది అని వచ్చింది మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆయన ప్రేమించే ఆయన ఆజ్ఞానికి అయికుంటారు ఆయన ఆజ్ఞానికి అయికుంటే మనకు భయం ఉండదు ఎందుకంటే ఆజ్ఞ అంటే ఏ వాక్యం కాబట్టి తర్వాత ఇప్పుడు చూడండి మీరు నన్ను ప్రేమించేలా నా నేను తండ్రిని వేడుకుందను మీ అంత ఎల్లప్పుడూ ఉండుట పోయి ఆయన వేరక ఆదరణ కర్తను అనగా సత్యస్వరూపణ ఆత్మను మీకు అనుగ్రహించను చూడండి అంటే దేవుని ఆత్మ అంటే పరిశుధాత్మ అభిషేకం నేను మీకు అనుగ్రహిస్తాను ఎందుకంటే వాక్యం లేకుంటే దేవుని ఆత్మ ఉంది ఇక్కడ వాక్యం చెప్తుంది ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తా నీళ్ళు వాక్య ఉండాలా పరిశుధాత్మ నీళ్ళు రావాలంటే నీళ్ళు వాక్యం ఉండాలని చెప్తుంది వాక్యం కాబట్టి ఇది ఒక విషయం మనం అర్థం చేసుకోవాలక ఆత్మీయ సత్యం కాబట్టి దేవుని వాక్యం మనలో ఉంటే అప్పుడు పరిశుధాత్మ మీద కంటే వాక్యం అంటుంటే ఏంటంటే ఆయన నమ్మటం ఆయన నమ్మదగిన వాడు ఆయన ఆయన నా దేవుడు నా ప్రభు అని నమ్మి ఆయన విశ్వసించినప్పుడు ఆయన వాక్యం నీలో ఉంటుంది ఎందుకంటే విశ్వాసం ఎట్లా వస్తుంది వల్ల వస్తుంది కాబట్టి వాక్యం అప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆదరణకర్త అంటే పరిశుధాత్మ ఏసు ప్రభ్వే ఆయన మన హృదయంలో ఉండి మనకి ఆదరణకర్తలాగా ఉంటాడు అన్నట్టు ఎందుకు ఈ మాట చెప్తానంటే ఆదరణ కర్తండి నేను ఆదరించేవాడు నువ్వు కష్టాల్లో సమస్యల్లో వాటి అన్నిటి నుంచి పోతున్నప్పుడు దేవుని ఆత్మ నేను ఆదరిస్తూ ఉంటాడు ఆయన నీళ్ళు హృదయంలో ఉండి నిన్ను బలపరుస్తూ ఉంటాడు అది సీక్రెట్ అన్నట్టు ఆయన ఆత్మలో సంపూర్ణంగా ఉంటే అప్పుడు నువ్వు భయపడవన్నట్టు పరిశుధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని అందిదరు అప్పుడు ఆయన మన సాక్ష్యం ఇస్తాం బూదిగంతం వారికి లేకుంటే సాక్ష్యం ఇవ్వలేమన్నట్టు ధైర్యము శక్తి ఎట్లా అట్లా వచ్చింది అపోస్తులకు ఎట్లా వచ్చింది అంతకుముందు అంత ధైర్యం లేదు వాళ్ళకి ఎప్పుడైతే పరశుదాత్మ అభిషేకం పొందుకున్నారో అప్పుడు శక్తి వచ్చింది వాళ్ళ పవర్ అప్పుడు వాళ్ళు బూది గంతులకు సాక్షులు ఉండి ఎంత భయంకరమైన శ్రమలు అందించినా ఆయన మరణం గురించి ఆయన పునరుద్ధానం గురించి ధైర్యంగా చెప్పింది వాళ్ళు వాళ్ళు భయపడలేదా అలా అది ప్రేమలో భయం ఉన్నటువంటి అంటే పరిపూర్ణమైన ప్రేమలో వాళ్ళు ఉన్నారు కాబట్టి భయాలను కూడా వెళ్ళగొట్టేసింది వాళ్ళు భయం వెంటాడింది వాళ్ళని కూడా కానీ వాటిని ఓవర్కమ్ చేసి ఆయన మరణాన్ని ఆయన పునరుద్ధాన్ని ఆయన మరణించి తిరిగి లేచిండు అని ఆయన గురించి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చిరన్నట్టు కాబట్టి ఆ పునరుద్ధాన శక్తి వాళ్ళు పొందుకున్నారు వాళ్ళు అందుకు పౌల ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నక్కడ జీవిత కాలం మరణం నుంచి దాస్యం నుంచి మరణం గలవని అనగా సైతాన్ని విడిపించటకు ఆయన మరణించాల్సి వచ్చింది అంటే వాటన్నిటిని ఆయన సెలవు మీద విజయం పొంది మనకు విడదలు కల్పించింది కాబట్టి మనం దేని విషయంలోనే భయపడద్దు కాబట్టి ఎందుకు అంతగా ఆయన ఆయన త్యాగం మన కొరకు చేసింది అన్నప్పుడు చూడండి లోకాసు వార్తలో ఒక వాక్యం అనిపిస్తుంది ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము డెబ్బై ఐదో వచనం గ్లూకాస్ వార్త అధ్యాయము డెబ్బై వచనంలో మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి అంటే సైతాను విడిపింపబడి మన జీవిత నిర్బలమై నిర్భయులమై అంటే నిర్బలము అంటే ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా ధైర్యంగా ఉండటానికి తర్వాత జీవిత కాలం ఉండాలని చెప్తుంది వాక్యం మన శత్రు శతులు అంటే సైతాను బంధకాల నుంచి వాడి శరళ నుంచి దేవుడు పాపం అనే ఊబిలో నుంచి ఆయన మరణం ద్వారా మన విడిపించిండు అని చెప్తుంది వాక్యం ఆయన ఎందుకు మనం రక్షించేందుకు కూడా వాక్యం ఇక్కడ చెప్తుంది ఇక్కడ కేవలం రక్షణ పొందటమే కాదు రక్షించుకోవటమే కాదు కానీ వేరే ఆయన ప్రణాళిక కూడా ఉంది మనం శత్రు నుంచి విడిపింపబడి మనం విడిపింపబడ్డ వాళ్ళ మనమంతా మన జీవిత కాలం అంతా ధైర్యం కలిగి నిర్భరం ఏ మనుషుడిని ఎదుట నిలబడలేడు అని అంటాడు ప్రభు అక్కడ చూడండి ఆయన సన్నిధిని అంటే జీవిత కాలం అంతా మనము నిర్భయంగా ధైర్యంగా ఉండాలంట ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపాలని పరిశుద్ధంగా నీతిగా మనం పరిశుద్ధంగా జీవించాలా ఆయన నీతిగా ఆయనను మనం సేవించాల అనుగ్రహించటకు ఈ రక్షణ మనకు కలుగు ఇంత గొప్ప రక్షణ మనకి ఎందుకు ఇచ్చిందంటే ఉట్టిగా రక్షణ పొంది దేవుడిని రక్షించిండే నరకం నుంచి అని చెప్పుకునేది కాదు కానీ ఇక్కడ ఉంది ఆయన పరిశుద్ధంగా నీతిగా ఆయన సేవించాలనే ఈ రక్షణ మనకి ఇచ్చిండు కాబట్టి మనం రక్షణ పొంది ఆయనను సేవించకపోతే ఆయన సువార్త ఆయన సేవ చేయకపోతే నేను రక్షించి కూడా లాభం అందుకు మనం భయం వెంటాడుతూ ఉంటాయి ఎందుకంటే ఆయన ఆయన ఆయనలో మనం సంపూర్ణంగా మనం సాగిపోతూ ఉంటే దేవుని ఆత్మ నిలోని నడిపిస్తూ ఉంటాడు ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన ఆర్థికంగా ఆయన వాక్యానికి విధేత చూపించడం విధేత చూపించి చెప్పబడిన ప్రతి వాక్యాన్ని మనము మన జీవితంలో మన హృదయంలో వాటి నాటుకొని విత్తనం మన హృదయం మంచి నెలగా ఉంటే అది నాటుకోవాల బండ్ హృదయాలు ఉంటే ఏమైతే బండ మీద విత్తనం పడితే అది కాబట్టి పక్కన పడిపోతుంది కానీ మంచి నెలగా మన హృదయం ఈ హృదయం అంతగా తగ్గించుకొని సాత్వికంతో ఆయన వాక్యానికి విధేత చూపెట్టి ప్రవాని నిస్సాహిను ప్రవ్వ నా కాదు ప్రవ్వ సాయం ప్రవాని తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం కనిపెట్టుకొని ఉంటామో అప్పుడు ఆయన పైకి లేవ ఆయన వాక్యాన్ని నీ హృదయంలో పోయినప్పుడు నువ్వు పైకి లేపుతాడు దేవుడు స్థితిలో ఉన్న నిన్ను దేవుడు పైకి లేపుతాడు కాబట్టి ఆయన ఎప్పుడు లేపుతాడు ఆయన మాట వింటేనే కదా ఆయన మాట వినకపోతే కష్టమే కదా కాబట్టి జీవిత మన శత్రుల చేతుల విడిపించబడి పరిశుద్ధం నీతిగాను ఆయన సేవించాల ఆయన నీతిని సత్యాన్ని సేవించాలి పరిశుద్ధంగా మనం జీవించాలి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధమైన దేవుడిని మనము ప్రకటించటం ఆయన సేవించటకు ఈ రక్షణ మనకి ఇచ్చింది పూర్వకం రక్షణ బొంది గమ్మనుండం కాదు ఆయనను ప్రకటించాల అనేక అనేక వాళ్ళ విషయాల్లో మనం ప్రకటించాల కాబట్టి ఎందుకు యవహన భక్తుడు ప్రేమలో భయం ఉండదని చెప్తుందంటే దానికి ఒక విధానం ఏంటంటే పరశుదాత్మాభిషేకం ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరింపబడుతుందని రోమిల రాసిన పత్రికలు పౌలొక విషయం జ్ఞాపకం చేస్తాయి చూడండి రోమిల రాసిన పత్రిక ఐదో అధ్యాయము చూడండి కాబట్టి రోమిల రాసిన పత్రిక చూడండి రోమిల రచన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచ్చే నుంచి కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతి మంతులుగా తీర్చబడి కాబట్టి నమ్ముటం వలన ఏసుప్రభు నా పాపముల కొరక చనిపోయాడు ఆయన నా పాపముల కొరక ఈ లోకాన్ని కొట్టిండు నా మరణించిండు నన్ను రక్షించుకున్నాడు నా పాపములను నా జీవితకాల మరణ భయముల నుంచి నన్ను విడిపించిండు ఆయన మరణించిన నువ్వు నమ్మాల ఎంతకాలం మనం నమ్మకుండా చెప్పండి కాబట్టి ఆయన విశ్వాసం పెడుతును ఆయన చేసే కార్యాలు మనం చూస్తున్నాం నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేసిండు మరణ పంచులో ఉన్న మనల్ని దేవుడు బయట తీసుకొచ్చిండు అని ఇంతగా నేను రక్షించుకున్నాడు కాబట్టి అలాంటి గొప్ప దేవుడిని ఇంకా నువ్వు స్వీకరించకపోతే మన జీవితానికి అర్థమే లేదు ఎంతకాలం ఆయన అద్భుతాలు మంచు అద్భుతాలు చేసిండు ఆశ్చర్యకరమైన కార్యాలు చేసిండు ఆయన మన జీవితంలో కానీ ఇంకా నువ్వు ఆయన సొంత రక్షకుడిగా స్వీకరించకపోతే ఈ భయము ఈ దాస్యము ఈ మరణం నేను జీవితకాలం ఎప్పుడైతే మనము ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని నా పాపముల కొరకు ఆయన చనిపోయి ఆయన ను ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో ఈ రాత్రి ఆయనన్ని ఆ భయములన్నిటి నుంచి దేవుని విడిపించి ఆయన సన్నిధిలో నిన్ను నిర్దోషిగా నిర్భయంగా నీకు ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా నువ్వు ఆయన కొరకు జీవించగలవు ఆయన ఆయన సేవించగలవు ఈ లోకంలో ఈ రాత్రి మన జీవితాలు మనం పరీక్షించుకోవాల ఇంకా ఎంతమంది ప్రభువులు స్వీకరించిన వాళ్ళున్నారు చూడండి నేడే అనే సమయం ఉండగానే మనం ఆయన స్వీకరించాలి ఎందుకంటే ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం కాబట్టి పౌలు ఆ విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తాం చూడండి కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభున ఏసు క్రీస్తు ద్వారా చూడండి కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి కాబట్టి విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభున ఏసు ద్వారా దేవునితో సమాధానం కలిగి కాబట్టి నువ్వు సమాధాన ప్రభు దేవునితో సమాధాన పడాల కాబట్టి మనం ఈ లోకంతో సమాధాన పడతా ఉంటాం లోకపు విధానాలతో లోక మనుషులతో మనం సమాధాన పడుతుంటాం వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు చేస్తాం కానీ నువ్వు దేవునితో సమాధాన పడితే నీకు రక్షణ ప్రభా నా పాపాలు క్షమించు నన్ను నీ బిడ్డగా చేసుకో అని ఎప్పుడైతే నువ్వు ఆయనతో నువ్వు సరెండర్ సమాధాన పడతావో నీకు రక్షణ వస్తుందంట ఎందుకంటే ఆయన వాక్యని స్వీకరించి ఆయన నా పాపముల కొడు చనిపోయినందుకు తెలుసుకున్న తర్వాత చూడండి మనము రోమిల్ రచన పత్రిక ఐదో దేయం చూస్తున్నాం మనం ఒక నిమిషం చూడండి కాబట్టి విశ్వాసం మూలముగా మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన ద్వారా దేవునితో సమాధానం కలిగేందుము కాబట్టి ఆయన ద్వారానే రక్షణ తండ్రితో సమాధానం పడాలంటే ఏసు ద్వారానే కాబట్టి ఆయన ఆయనతో ఎప్పుడైతే నువ్వు సమాధాన పడతావో నీ జీవితాన్ని ప్రభువు సమర్పించుకుంటావో నీకు రక్షణ చూడండి కాబట్టి మరియు ఆయన ద్వారా మనము విశ్వాసములమున ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండాల చూడండి నువ్వు విశ్వాసంతోనే రక్షణ పొంది ఆయన కొరకు నువ్వు జీవించి ఆయనలో నువ్వు జీవిస్తే ఆయన కృపయందు జీవిస్తే నిలిచి ఉంటే అప్పుడు ఆయన మహిమ దేవుని మహిమను గుచ్చి నిరీక్షణ అతిశయపడుచున్నాము కాబట్టి నీకు ఈ లోకంలో దేవిషన్ అంత సంతోషం ఉండదు అన్నట్టు చూడండి ఎంత గొప్ప కార్యం ప్రభు మన జీవితం చూడండి ఎందుకు మనం ఇంకా ఆ రెండు తలంపులుగా మనం ఉంటుంది కాబట్టి ఈ రాత్రి అందుకే ఒక ప్రభు అంటాడు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పోడగొట్టుకుంటూ వాడికి ఏమైనా లాభం ఉంటుందా ఉండదు కదా కాబట్టి మనుషులు ఈరోజు లోకంలో చూసి ఎక్కడిసినా భయం వెంటాడుతూనే ఉంది ఏదో అయిపోతుందని కానీ ఆయన ప్రేమలో ఉన్న వాళ్ళకి ఎలాంటి భయం ఉండదు చూడండి ఎందుకు భయం ఉండదంటే నీకు నిత్యం అన్నట్టు నీ లైఫ్ గ్యారెంటీ ఈ క్షణం మరణించినా కానీ దేవుడు ఆయన సన్నిధిలో నీ ఆత్మ ఆయన సన్నిధిలో ఉంటది. ఆ నిత్య నరకా నుంచి నిత్య అగ్నించి మనం కాపాడగడం అందుకోసమే కదా మనం ఇంతగా ప్రయాసపడుతున్నాం అందుకోసమే కదా ఇంతగా మనము ఆయన ఆయన సన్నిధిలో మనం గడిపి అనేకులకు ఆయన శువార్త ప్రకటించాలని అనేకుల్ని ప్రభుత్వంతో నడిపించాలని ప్రయాస పడతా ఉంటాం ఇప్పుడు కాబట్టి ఏ క్షణం ఏం జరుగుతుంది మనకి ఏం తెలుసు రేపు ఏం జరుగుతుందో మనకు తెలుసా కాబట్టి ఏ రోజుకు ఆ రోజు మనం తీర్మానించుకోవాలా ఇంకా మన జీవితాలు ఆయనకి దూరంగా ఉన్నాయా మనం ఆయనకు సమర్పించుకోవాలా మనం ఒక పాట పాడతాం కదా వల్ల వరకే ఈ లోక బంధాలు వస్తా ఉంటాయి కదా ఒక మంచి చనిపోతే ఆ సమాధి వారి వస్తాయి వస్తారు బంధువులు మిత్రులు కానీ కానీ నీ ఆత్మ ఎక్కడ పోతుంది అది తెలీదు మనుషులకు అన్నట్టు కానీ నీ శాశ్వతంగా నువ్వు ఆయనతో పాటు ఉండాలంటే మనుషులు కొంతకాలం నేను నీ దగ్గర ఉంటారు అంటు పెట్టుకుంటారు కానీ వాళ్ళ మాటలు మనం విని ఈ లోకం పరంగా మనం ఉంటే ఇంకా మనం మన జీవితాన్ని నిర్లక్ష్యం చేసి జీవిస్తే ఒకనొక దినము నువ్వు నీ కాలం ముగిస్తే నీ పరిస్థితి ఏంది ఈ విషయం మనం వెంటాడుతూనే ఉంటది ప్రతి ఒక్కరూ రక్షణ పొందిన వాళ్ళు కావచ్చు రక్షణ పొందిన వాళ్ళు కూడా కావచ్చు ప్రతి మనము మన జీవితాన్ని మనం నిశ్చయం చేసుకోవాలి ప్రభులు అని విషయం జ్ఞాపకం చేస్తూ ఉంది చూడండి అయితే మూడవ అంతే కాదు శ్రమ ఓర్పును ఓర్పు నిరీక్షణను పరీక్ష నిరీక్షణను కలుజనను ఎరిగి శ్రమలందున మనం అతిశయపడుతున్నాము కాబట్టి ఏ శ్రమ వచ్చినా కూడా మనము ఇంకా దాని నుంచి ఇంకా మనము సంతోషపడుతున్నామంట అతిశయిస్తున్నామంట శ్రమల్లో చూడండి అంటే ఎంతగా ఆయన ప్రేమల వాళ్ళు అంతగా జీవించుంటారు వాళ్ళు అంతగా సంపూర్ణంగా ఆయనను ఆయనలో సంపూర్ణంగా ఎదిగిన వాళ్ళు అంతగా చెప్పగల చెప్పండి ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే మనం ఏదో అయిపోతుందని మనం భయపడతా ఉంటాం కదా కాబట్టి వాళ్ళు అపోస్తులు కానీ దేవుని బిడ్డలు ఎవరైనా వాళ్ళు ఆయన ప్రేమలో సంపూర్ణ ఉన్నారు కాబట్టి భయాలను వెళ్ళగొట్టి ఆ శ్రమంలో కూడా వాళ్ళు ఓర్పు కలిగి సహనం కలిగి ప్రభు కొరకు జీవించినంటే మనం ఎందుకు అట్లా జీవించలేకపోతున్నాం మనం వారు జీవించిన విధానంగా మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అంటే ఏదో బలహీతలు మనలో ఉన్నట్టే కదా కాబట్టి ఎందుకు మనం భయపడాలా నీ నీ జీవితాన్ని ఆయన సురక్షితంగా ఆయన జీవం మన యొద్ద ఆయన యొక్క దాచబడి మన జీవం కొలిసాల్సిన పత్తిలో మనం చూస్తాం మీ జీవము ఆయన ఎంత దాచబడి నీ ప్రాణము సంపూర్ణంగా నువ్వు ఆయన కంట్రోల్లో ఉన్నావు ఈ క్షణానికి కూడా నువ్వు పాటు ఉన్నావు పరలోకంలో కాబట్టి ఇంకా ఎందుకు మన భయం ఎంటాడుతూ ఉంటుందంటే చూడండి దుష్టుడు ఆ రీతిగా మనుషులు మోసగించి ఆయనని సేవించనీయకుండా వాడు ఆ రీతిగా వాళ్ళని భ్రమ పెట్టి వాళ్ళు ఇంకా ఆ దాస్యముల నుంచి వాడు వాడు వాళ్ళు అడ్డగిస్తున్నాడు వాడు దుష్టుడు కానీ అది తేలిక క్రైస్తవులు అదే భయంతో వెంటాడుతూ వాళ్ళ కాలాలు ముగించుకొని ఆయన కొరకు ఏం చేయలేని స్థితులు ఉన్నారు కాబట్టి ఆయన సేవించడానికి గొప్ప రక్షణ ఇచ్చి వాక్యం చెప్తుంది కదా కాబట్టి ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు చూడండి ఇప్పుడు చూడండి ఐదవ వచనంలో మనకు అనుగ్రింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా చూడండి మనకు అనుగ్రింపబడిన పరిశుధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడినది ఇది సీక్రెట్ అన్నట్టు చూడండి ఆయన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిందంట ఎట్లా వస్తుందంటే దేవు పరిశుధాత్మని దేవుడే ఆయన ప్రేమ ఎప్పుడు వస్తుందంటే ఆత్మ ద్వారా దేవుని అందుకు పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళకి ఎక్కడ ప్రేమ కనికరం కదా ఆత్మ ఫలాలు అని మనం కలకి రాసిన పత్రికలో ప్రేమ సంతోషం సమాధానం ఇవన్నీ వస్తాయంట ఇవన్నీ ఉన్నవాడు ఎప్పుడు కూడా భయపడ్డానట వాళ్ళు ప్రేమలో భయపడ వాడి భయపడని వాళ్ళు వాళ్ళు సంపూర్ణంగా ఉన్నారు కాబట్టి ఆ వాక్యం రాయగలరు యహోన్ భక్తుడు కాబట్టి మనము ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో భయాలు వెంటాడుతాయి రాబోయే దినాల్లో భయంకరంగా ఉంటాయి భయం అంటాడుతుండ్రు ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తాయి అయినా కానీ ఆయన ప్రేమలో భయం ఉండదు భయాన్ని వెళ్ళగొడుతుంది ఆయన ప్రేమ ఆయన ప్రేమ ఉంది లోకంలో ఏది కూడా జయించి మరణపు ముళ్ళు విచ్చింది ఆయన మనుషులు ఆ రీతిగా మనం ఆయన ప్రేమ చూపిస్తే ఆ మనుషులున్న భయం కూడా వెళ్ళిపోతుందంట కాబట్టి మనలో భయం పోతుందంటే ఆయన ప్రేమ మనం లేదంటే ఉంటుంది కదా ఆయన ప్రేమ దేవుని ఆ దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరింపబడింది పర్శుదాత్మ ద్వారా కాబట్టి మనం ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా కానీ ఆయన మనల్ని నడిపించే గొప్ప దేవుడు అయినా కాబట్టి మనం ఒక విషయం నేను జ్ఞాపం చేస్తున్నాను మీకు పౌలు ఒక విషయం మనకు జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేసిడు దేవుని ప్రేమ లేకపోతే మనం ఎంత ఉన్నా కానీ అది ఏం దేంతో కూడా సమానం కాదని చెప్తున్నా అక్కడ చూడండి మొదటి కొరిందలు నచ్చిన పత్రిక పదమూడో అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు చూడండి ఇవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు మొట్టమొదట మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే నీ పాపముల కొరకు ఆయన చనిపోయిండు నేను మరణ భయంలో నుంచి జీవిత కాలం అంతా భయంలో ఆయన బడి ఇది మొట్టమొదట నువ్వు జ్ఞాపకం ఆయన సెలవు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలా ఆయనలో ప్రేమలో నువ్వు సంపూర్ణంగా తయారైతే నువ్వు ఎలాంటి భయం ఉండదు భయము దండంతో కూడింది అది నేను దండిస్తూ ఉంటది కానీ నువ్వు దానికి లోబార్ చూడటానికి వీల్లేదు చూడండి కాబట్టి ఆయన ప్రేమలో మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా తయారు కావాలని వాక్యం చెప్తుంది అయితే ఆయన ప్రేమలో మనం తయారైన ఉన్నా కానీ కానీ చూడండి మనుషులకు ప్రేమించటం ఆయన ప్రేమ మనుషులను ప్రేమించింది కాబట్టి అలాంటి ప్రేమ మనము మనలో కూడా ఉండాల ఇది మనం ఇంకొక విధంగా మనం చూస్తున్న వాక్యం ఆయన ప్రేమ మనం లేకపోతే ఏం లాభం చెప్పండి ఇక్కడ వాక్యం చెప్పండి మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను నేను ప్రేమ లేని వాడైతే మోగిడు కంచు కంచును గణగనలాడు తాళంలో ఉండును అంటే దానికి అర్థమే లేదని చెప్తున్నక్కడ ప్రేమ లేకపోతే నేను భాషలతో మాట్లాడిన దేవదూతల భాషలో మాట్లాడిన మనుషుల భాషలో మాట్లాడి ప్రేమ లేకపోతే అది ఏం లేదని చెప్తున్నక్కడ ప్రవచించి కృపావరములు కలిగి మర్ములన్నీ మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడినైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనా ప్రేమ లేని వాడినైతే నేను వెడతడును అంటున్నాను అంటే ఇక మనం ఏం చూస్తున్నామంటే చూడండి దేవుడు మనకి ఎన్నో విధాలుగా అన్ని విధాలుగా దేవుడు మనకు అన్ని విధాలుగా సమస్త మనకు అనుగ్రహించాడు కానీ అన్ని విధాలుగా అనుగ్రంచినా కానీ ఆయన ప్రేమను మనము మనుషులకు చూపిస్తున్నామా కాబట్టి ప్రేమ లేని అంటే దేవుని ప్రేమ తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనము ఆయన ప్రేమను మనం పంచాలా కాబట్టి పౌలు అంటున్నాడు ఆయన ఆయనే ప్రశ్నించుకుంటున్నాడు అక్కడ నేను ఏమున్నా కానీ అంటే ఆ సంఘాన్ని చెప్తున్నాడు అంటే ఆ సంఘంలో ఉన్నవన్నీ ఉండొచ్చు కానీ కానీ ఆయన ప్రేమను వాళ్ళు మనుషులకు వ్యక్తపరస్తలేరు అన్నట్టు విషయం అక్కడ చెప్తున్నక్కడ అంటే ఎంత ఉన్నా కానీ ప్రేమ లేకపోతే వెళ్దాం అని చెప్తున్నక్కడ అన్ని ఉంది కానీ ప్రేమ లేకపోతే కాదని చెప్తున్న అక్కడ ఎందుకంటే ప్రేమ దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించిన వాక్యం ఉంది ఎందుకు ప్రేమించిన అంటే మనుషులు పాపం ఉన్నారు కాబట్టి ఈ లోకం అన్న ఎంతో మంది పాపంలో జీవిస్తారు వాళ్ళందరికీ ఆయన ప్రేమ ఆయన ఎందుకు ఈ లోకాన్ని మనుషుల కొరకు అంతగా మరణించారంటే ప్రేమ ఉందంట్లో ఆ ప్రేమ ఎందుకు అనేది మనం ప్రకటించకపోతే మనం ఎంత ఉన్నా కూడా ఎంత మనము ప్రభులు ఎదిగినా కానీ ఆయన ప్రేమను మనం మనుషులకు ఇతరులకు చూపించకపోతే అది అది పనికిరందని చెప్తున్నక్కడ కాదని చెప్తున్నక్కడ పీదల పోషణ కొరకు నా ఆత్ంత ఇచ్చినా కానీ కాల్చబట్టకు నా శరీరం ఇచ్చినా కానీ చూడండి ఏమిచ్చినా కానీ నేను ప్రేమ లేని వాటి ప్రయోజనం ఏం లేదంట చూడండి ప్రేమ అనేది ఎంతో ముఖ్యం అనేది బైబుల్ వాక్యం చెప్తుంది ప్రేమ గురించే కదా లోకానికి రావాల్సి వచ్చింది ఒకే ఒక మాట ఆయన ప్రేమించిన లోకాన్ని ఎంతో ఎంతో అంటే దానికి మితి లేదన్నట్టు ఎందుకు ప్రేమించిన అంటే ఆయన కలిగిన బిడలంతా తప్పిపోయిన వాళ్ళందరూ అందుకు ఆయన ప్రేమ చూపించారు ఈ లోకంలో ఎంతో దేవుని మార్గం నుంచి తొలగిపోయిన వాళ్ళు నానా విధమైన తంత్రాలు కల్పించుకున్నారు వాళ్ళు తెలియని మార్గంలో పోయి చిక్కబడి ఉన్నారు వాళ్ళందరినీ ఆయన గురించి చెప్పాలంటే అందుకు దేవుడు మనల్ని చూడండి పరిశుద్ధంగాను నిర్దోషులుగా నీతిగాను జీవించని ఆయన సేవించడానికి ఈ గొప్ప రక్షణ మనకి ఇచ్చింది కాబట్టి ఆయన సువార్త ఆయన వాక్యం అనేకులకు మనము ప్రకటించాలా అనే విషయం చెప్తున్నక్కడ ఎందుకంటే యోహన్ భక్తులు చెప్తున్నారు అక్కడ మొదటి యోహన్ మూడు పదహారులో ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీని ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఆయన నిమిత్తము చూడండి మన నిమిత్తం ప్రాణం పెట్టండి కానీ మనం కూడా ఏం చేయాలంట మన సహోదరుల నిమిత్తము మనము ప్రాణం పెట్ట బద్దులమై దాని అర్థం ఏంటంటే ఆయన మరణమగినంత మన కొరకు శ్రమనిపించింది కాబట్టి ఈ లోకములు ఆయనను ప్రేమను వ్యక్తపరచాలంటే నీ జీవిత నువ్వు త్యాగం చేసుకొని ఆయన ప్రేమను మనుషుల కొరకు మన సహోదరులు అంత ఆయన పిల్లల మేము అంత ఒకటే కుటుంబం కదా కాబట్టి వాళ్ళందరి కోసం మనం కూడా ప్రాణం పోయినంతగా అంటే మరణమగినంతగా అంటే మనం ఈ ఈ లోకంలో మన కాలం ముగించేంత వరకు అప్పుడు వరకు మనము మన ప్రాణం పెట్టడం అంటే నీ ప్రాణాన్ని వాళ్ళకి ఇవ్వాలా అంటే నిన్ను నువ్వు సంపూర్ణంగా నువ్వు నీ జీవితాన్ని దారబోయాలా ఇతరుల కొరకు సేవా జీవితంలో ప్రాణార్పంగా నేను పోయబడినాను అని పౌలు కాబట్టి అలాంటి ప్రాణార్పమైన ఆ సేవ ఆ ప్రేమలో సంపూర్ణమైన వాళ్ళు ఆ రీతిగా వాళ్ళ జీవితాలు కొనసాగించుకున్నారు కాబట్టి ఎన్ని శ్రమలు ఇచ్చినా కానీ వాళ్ళు భయపడలేదు నా కుటుంబం నా జీవితం ఇట్లా భయపడలేదు బహు బహుభయంకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే చూడండి ఎంత దేవుడు ఎంత శక్తి ఇచ్చిండి ఎంత అధికారం నీకు ఎంత బలం నీకు ఇచ్చింది సమస్తం నీకు ఇంకా మనం భయపడుతున్నామంటే మనం ఆయన ప్రేమలో సంపూర్ణంగా తయారు పౌలు అన్నట్టు అన్నీ ఉన్నా కానీ నువ్వు ఆయన ప్రేమలో సంపూర్ణంగా తయారు కాకపోతే అక్కడ ప్రేమ లేకపోతే అడు అక్కడేమో ప్రేమలో భయముండదని చెప్తుంది రెండు విధాలుగానే మేము అర్థం చేసుకో అదొక లెవెల్ ఆఫ్ విధానము ఇది ఇంకొక లెవెల్ ఆఫ్ విధానం చూడండి అక్కడ విజయం పొందితే ఇక్కడ వచ్చినా ఇక్కడ కూడా అక్కడ ఫెయిల్ అవుతున్నాం ఇక్కడ కూడా ఫెయిల్ అవుతున్నాం అంటే ఎక్కడ కూడా ఆయన ప్రేమను మనము మనుషులకు చూపించలేకపోతున్నాం అనేది విధానం అన్నట్టు అంటే మనం చూపిస్తున్నాం చెప్తున్నాం కానీ ఎందుకు మనం ఇంకా భయపడతా ఉంటాం ఈ లోకంలో కాబట్టి అందుకు వాళ్ళు ఎంతగా వచ్చినా కానీ ఇన్ని శ్రమలు వచ్చినా కానీ వాళ్ళు ప్రభు కొరకు జీవించగలిగినారు కాబట్టి ఇంకో రెండు వాక్యాలు చూసి నేను వాక్యాన్ని ముగిస్తాను ఎలాంటి శ్రమల గుండా వాళ్ళు పోయినారు ఎలాంటి శ్రమల గుండా పోయి వాళ్ళు ప్రభు కొరకు జీవించగలిగినారు అనేది మనం ఇక్కడ జాగ్రత్త తీసుకున్నప్పుడు మొదటి కొరిందలాచిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో అదే స్థితిలోనే దేవునితో సాహసం కలిగి ఉండాలి ఇది మనం అర్థం చేసుకోవాలా ఆయనతో సాహసం కలగటం అంటే ఆయన సేవలో ఆయనతో పాటు మన ఆయన మనం సేవలో వెళ్తున్నప్పుడు ఆయన మనతో పాటు సహకారీగా ఉంటాడు ఆయనతో మన సహవాసం కలిగి ఉంటాం అంటే ఫ్రెండ్షిప్ లాగా అప్పుడు ఆయన మనతో మాట్లాడుతుంటాడు ఆయన సాహవాసంలో ఉంటాం కాబట్టి మనకి ఎలాంటి భయం ఉండదు అనే విషయము మనం జ్ఞాపకం చేస్తూ కాబట్టి అందుకే మనం ఆ పౌలంటాడు ఆ మొదటి కొరింది రచన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం కాబట్టి ఈ కాలంలో మనం ఎట్లా ఉండాలా ఏ రీతిగా ఉండాలంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తుదు వాక్యం ఎందుకు వచ్చింది ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో సహోదరులారా ఈయన చెప్పినది కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట అంటే ఇది మన ఒక ఆత్మీయ సత్యమిక అర్థం చేసుకోవాలంటే కాలము సంకుచితమైందంటే అది చాలా దగ్గరగా ఉందని చెప్తున్న ఇక్కడ అంటే చాలా ఆ విధానంగా ఉందని చెప్తున్నా అక్కడ అంటే మనం ఎలాంటి కాలంలో ఉండబోతున్నాం మనం ఎట్లా ఉండాలి అనే విషయము ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పౌలు ఎందుకు ఆ సంఘానికి అది బోధించిండో మనం మనకు తెలియదు కానీ కానీ ఇక్కడ ఒక విషయం అయితే మనం తెలుస్తుందంటే కాలము సంకుచితమైంది ఇక మీదట ఇది కొద్దిగా కష్టతరంగానే ఉంటది కదా భార్యలు కలిగిన వారు భార్య లేనట్టునంటే ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడు వారు సంతోషపడనట్టును తాము కొన్ని తమది కానట్టు కానట్టును ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవాలని ఏలయనగా ఈ లోకపు నటన గతించిపోతుందంట కాబట్టి ఈ లోకపు నటన గతించిపోతుందంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ లోకంలో ప్రతి ఒక్కటి అన్ని గతించిపోయేటివే కాబట్టి ఎందుకు ఆ మాట పౌలు చెప్తున్నంటే మనం ఏం చేయాలా ఈ లోకంలో ప్రభు కొరకు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం నీ జీవితం ఎట్లా ఉండాలంటే భార్యలను ప్రేమించే దాన్ని ప్రభు దేవుడు చెప్పడు నువ్వు దుఃఖపడమని ప్రభు చెప్పడు కానీ ఇది ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటాం అన్నప్పుడు ఈ లోకము ఏ స్థితి ఏరుతుంది ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉండము దాన్ని ఏ రీతిగా దాన్ని ఓవర్కమ్ చేయాలా మన మన పిలుపు మన ఏర్పాటు ఏంటి ఎందుకు వరకు దేవుడు మన ఈ రక్షణ మనకి ఇచ్చిండు అనేది మనం జ్ఞాపకం చేసుకోండి ఈ లోకాతీతమైన జీవితంలో మనుషులు జీవిస్తా ఉన్నారు మతపరమైన జీవితంలో కానీ ఆ రీతిగా మనం ఉండకుండా ఇది జ్ఞాపకం చేసుకోండి ఆయన రాజస్వార్తను మనము సకల జనులకు ప్రకటించి అనేకులను ప్రభుత్వంతో నడిపించాలా అందుకొరకే పౌలు విషయము జాగ్రత్తగా చెప్తా అంటే ప్రతి ఒక్కరు అంటే ఆచితూచి అంటే ఎంతగా ఈ లోకాన్ని అంటిపెట్టుకోకుండా కుటుంబ విషయంలో కూడా మనం అదొక విగ్రహం లాగా చేసుకోకుండా తృంగరింపబడి ప్రభు కొరకు జీవించడం మనం నేర్చుకోవాలా అన్ని విషయంలో ప్రతిదీ మనం జయించి ఆయన కొరకు జీవించడం నేర్చుకోవాలా అంటే మనం ఒక దశలో ప్రభు అంటాడు నాకంటే మీరు ఎక్కువగా దేన్ని ప్రేమించినా కూడా నాకు పాత్రలు కాదన్నాడు చూడండి కాబట్టి కాబట్టి కుటుంబాన్ని ప్రేమించడం కుటుంబాన్ని పోషించుకోవటం అన్ని తప్పు కాదు కదా కాబట్టి అది ఎట్లా మనం అర్థం చేసుకోవాలా మనం జాగ్రత్త మనం విషయం ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అది ఏ సందర్భంలో పౌలు చెప్పిండో మనం అర్థం చేసుకుంటే ఆ పైన కింద చవితిగా మనకు తెలియదు విషయం మనకి ఏంటంటే ఆయన ప్రేమలో భయం లేదు కాబట్టి ఎందుకు ఆ మాట చెప్తుందంటే దేవుడు మనల్ని ఏర్పరచుకుంది ఆయనని సేవించడానికి కాబట్టి భయం అనే బంధకాల్లో మనం పడిపోకుండా దాన్ని ఓవర్కమ్ చేసి మనం ముందుకు పోయి ప్రభు కొరకు మనం జీవించాలా అనే విషయం పౌలు ఆ విషయము మనకు జ్ఞాపం చేస్తున్నాడు చూడండి అదే వ్యవహాన్ పత్రిక ఒకటో అధ్యాయం మూడు పదిహేడో వచ్చినంలో ఈ లోకపు జీవనోధిపాతి గలవాడ తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అది అతని ఎడల ఏ మాత్రం నువ్వు కనికరం చూపని వాడిని ఎలా దేవుని ప్రేమ ఎలాగ నిల్చును చూడండి ఈ లోకపు జీవనాధిపతి గలవాడయండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఏ మాత్రం కనికరం చూపని ఎంత దేవుని ప్రేమ ఎలాగూ నిలుస్తుంది చూడండి అతని మీద కనికరం చూపించకపోతే ఆయన ఆ దేవుని ప్రేమ ఎట్లా అతని మీద నిలుస్తుంది ఇది విధానం పౌలు చెప్పింది కాబట్టి ఆయనను ఆయనను ప్రకటించటం ఆయన ప్రేమను మనం ప్రకటించాలా ఎప్పుడైతే ఆయన ప్రేమను మనం ప్రకటిస్తామో ఆయన ప్రేమను మనం సంపూర్ణ ఎదుగుతామో నీకు ఎలాంటి భయాలు కూడా ఉండవనట్టు భయాన్ని అవి కాబట్టి దేని విషయంలో కాబట్టి ప్రతి విషయాలు మనం జాగ్రత్తగా ప్రభు కొరకు మనం జీవించాలా అని ప్రభు మనకు ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనకు కూడా ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు మనకు వస్తూ ఉంటాయి ఎదురవుతూ ఉంటాయి అపూస్తులు వాళ్ళకు కూడా ఆ రీతిగానే ఎదురైపోయాయి ఎదురైనాయి వాళ్ళకు కూడా కానీ ఏది వచ్చినా వాళ్ళు ప్రభు కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన కొరకు జీవించి ఆయన నీతి సత్యాన్ని ప్రకటించి ప్రభు కొరకు వాళ్ళు సంపూర్ణంగా ఆయన కొరకు జీవించిన వాళ్ళు కాబట్టి ప్రతి దశలో మనం కూడా అదే రీతిగా మనం ఉండి ఆయన కొరకు మనం విధానం ఉండాలా అనే విషయం చెప్తుంది కాబట్టి ఈ లోకంలో మనకి అవన్నీ ఎదురైతూ ఉంటాయి కాబట్టి ప్రతిది మనం జయించి ఆయన కొరకు మనం జీవించాలా కాబట్టి చివరిగా మనం ఆయన ఆయన చెప్పే విషయం మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ప్రేమలో భయం ఉండదు ఆయన నిజంగా మనం ప్రేమిస్తే మనకు భయం ఉండదు కాబట్టి భయము దండంతో కూడిందని చెప్తుంది కాబట్టి ప్రతి భయాల నుంచి మనం బయటకు రావాలా మన పాపముల కొరకైనా సెలవు మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి మన కొరకటి అన్నిటి నుంచి విడదల్పించింది కాబట్టి నీ జీవితం ఆయన చేతిలో సురక్షితంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాల ఆయన సేవ ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవిస్తూ ఆయన నీతి సత్యాన్ని ప్రకటిస్తూ అనేకులు మనం ప్రభు చెంత నడిపించాల తర్వాత ఆయన చూపించిన ప్రేమను అనేకులకు ప్రకటించి సువార్త ప్రకటించడమే ఆయన ప్రేమ రచించిపోతున్న వాళ్ళకు వాక్యం ప్రకటించడం ఎవరైతే ఆయన సన్నిధిలో నుంచి తొలగిపోయిన సత్యాన్ని చూపించి వాళ్ళందరినీ సరైన మార్గంలో ఆయన మార్గంలో నడిపించడమే ఆయన ప్రేమ ఆయన ప్రేమలో మనం అట్లా సంపూర్ణంగా మనం తయారైనప్పుడు మనుషులు భయాలు వెళ్ళిపోతా ఆయన సాహసంలో మనం ఉన్నప్పుడు దేనిశనుడు భయపడకుండా ధైర్యంగా ఆయన మనం ఆయనను ప్రకటిస్తూ అనేకులకు ఆదరణకరంగా మనం ఉంటాం కాబట్టి ఆయన ప్రేమ ఎట్లా మన హృదయంలో వస్తుందంటే కేవలం పరిశుధాత్మ ద్వారానే పరిశుధాత్మ మన హృదయంలోకి ఎట్లా వస్తే ఆత్మ అంటే దేవుని నీలో ఆయన వాక్యం ఉండాలని మేము చూస్తాం మన పత్రిక స్వార్థలు కాబట్టి ఈ సత్యాన్ని అనేక సంఘాలకు మనం ప్రకటించాలా ఎందుకంటే మనుషుల్లో ప్రేమ లేదంత స్వార్థము ధనాపేక్ష అవన్నీ మనుషులను బట్టి వే ఈ రోజు పత్తి దశలో పత్తి ఇక్కడే పత్తి స్థలంలో కాబట్టి వాటి అన్నిటి మనం ఓవర్కమ్ చేసి ఆయన ప్రేమను మనుషులకు రుచి చూపించాల ఆయన ప్రేమను రుచి చూసిన వాడు మర్చిపోడు కాబట్టి ఈ లోకం పరమైన స్వార్థపర ప్రేమను వాళ్ళు రుచి చూసి స్వార్థంగానే చూపిస్తున్నాడు మనుషులు మనుషులు స్వార్థంగా జీవిస్తున్నారు ప్రేమ చూపిస్తుంటే వాళ్ళు స్వార్థం ఉందన్నట్టు కానీ నిస్వార్థమైన ప్రేమ కలవరి శిలలో చూపించిన ప్రేమ మనుషులకు చూపించాలనేది అందుకోసం మనం దేవుడు మనకు ఆ బంధకాల నుంచి ఆ శత్రువు నుంచి ఆ జీవిత కాలం మరణం భయం నుంచి మనల్ని కాపాడి కాబట్టి ఈ రోజు కూడా మనుషులు అట్లనే భయంతోనే ఉన్నారు శివకులు కూడా భయపడతా ఈ రోజు వరకు కూడా ఏమో కానీ దేవుని శక్తి దేవుని అగ్ని నీలో మండుతుంటే ఏ దుష్ట శక్తులు కూడా రాబోయ్ బట్ నువ్వు జయించాలా ఆయన జయించడానికి పర్మిషన్ పర్మిట్ చేస్తుంటే నువ్వు దాన్ని అవార్డ్ చేస్తుంటే ఎప్పుడు నువ్వు యుద్ధం నేర్చుకుంటావు యుద్ధం నేర్చుకోవాలి యుద్ధ భూమిలో మనం ప్రతి ప్రతి క్రైస్తవుడు యుద్ధ భూమిలో ఈ రోజు దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం ఎక్కడ పోయినా కూడా అవి మనం వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి నువ్వు విజయం పొంది మనుషులు వాళ్ళకి ఆ సెల నుంచి గుంజుకొని బయట తీసుకొని రావాలి అందువరకు మనం దేవుడు నిలబెడుతుంటే మనం వాటిని చేయించలేక మనం ఏం చేస్తామంటే భయపడి వాటిని ఓవర్కమ్ చేయలేకపోతున్నాం అందుకు మనం భయపడతా ఉంటాం అది నిన్ను అందుకు అది నిన్ను దండిస్తూ నిన్ను ఆయనలో సంపూర్ణంగా తయారు చేయకుండా నేను అక్కడే ఆపివేసి ఆ బలహీనతలో నేను పడిపోయి ఆయన సేవలో మనం కొనసాగించుకోకుండా మన జీవితాన్ని మన కాలాన్ని వృధా చేసుకుంటా ఉంది ఇక్కడి నుంచి మనం వృధా చేసుకోవద్దు ఆయన ప్రేమలో సంపూర్ణంగా తయారయ్యి ఆయన నీతి సత్యను ప్రకటిస్తూ అనేక ప్రభుత్వ సిద్ధపరిచారు కృప ప్రభు మనందరికి అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పర్లో గుప్తాన్ని నీకు ఎంతో నా దేవ నా ప్రవ్వా నైనా మీ ప్రేమలో మేము సంపూర్ణంగా తయారు కాకపోతే మా జీవితం వ్యర్థం ప్రవ్వ ప్రేమలో భయం ఉండదని మీరు అన్నారు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెలగొడుతుంది అన్నారు ఈ రోజు ప్రవ్వా నైనా మతపరమైన జీవితంలో మా మనుషులు భయంతో వెంటాడుతున్నారు ప్రభావ మాకేమో అయిపోతుందని కానీ నిజంగా నేను ప్రేమించే వాక్యం చెప్తుంది ప్రభావ ఒకవేళ మాలో అలాంటి భయాలు ఉంటే ప్రభావ ఈ వాక్యం ప్రకారంగా ఒకవేళ మా జీవితాలు మీ వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే మమ్మల్ని క్షమించండి మీ ప్రేమలు సంపూర్ణంగా మేము తయారు కావాలా ప్రభావ ఏ భయం కూడా మమ్మల్ని దండించడానికి వీలేదు భయాన్ని వేసి ఫిలిస్తున్నా గద్దిస్తున్నాం పతి శరాలను విడిచిపెట్టి వెళ్ళిపోమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా మీ ప్రేమల సంపూర్ణంగా మేము తయారు కావాలా మీరు మా కొరకు మరణించిన నా సెలవు మీద మా జీవిత కాలం అంతా మరణ భయాల నుంచి దాసం నుంచి మీరు విడిపించినారు ప్రభ కాబట్టి మా జీవితాలు మీ చేతులు ఉన్నాయి మేము దేనించిన వాళ్ళు మేము భయపడం ఏ మంత్రశక్తులు మమ్మల్ని ఏం చేయలేవు ఏ దుష్ట మా మీదకి రాలేవు విజయం పొందలేవు ప్రభావ ఎందుకంటే ప్రభావ మీ మీకు అభిషేకం మాల ఉంది ప్రభావ మీకు అగ్ని మాల ఉంది ఓ ప్రవ్వ నా తండ్రి నీకు ఎంతో వందలు మీరు మాతో పాటు ఉన్నారు మీ ప్రేమ ముందు ఏ దుష్ట నిలబడలేవు ప్రభావ మీ ప్రేమ మమ్మల్ని జయించింది ప్రభా ఈ లోకాన్ని జయించింది ప్రాబ ఎంతో మంది ప్రభావ మీ ప్రేమను రుచి తెచ్చిన వాళ్ళు ప్రభావ ఆ ఘనమైన ప్రేమ ఆ కలువరి సిలులో మీ చూపించిన ప్రేమను మనుషులు ఈ రోజు కూడా ప్రభావ మీ మర్చిపోలేమునైనా అంత గొప్ప ప్రేమనైనా అది ఎంతో మంది పొందని ఈ రోజు కాబట్టి మేము వాళ్ళందరికీ ప్రకటించాలా మీకు సెలువు పాప క్షమాపణ మనుషులకు కలగాల ప్రాభ అందరూ పాపను చూడలు పొందాలా మీ సన్నిధికి రావాలా మీతో సమాధాన పడాలా ఆ రీతి మేము అలాంటి పరిచయం మీరు మాకు అనుగ్రహించడానికి ఎంతో వందనాలు ప్రభా కాబట్టినైనా మీ వాక్యంలో ప్రభావం సంపూర్ణంగా మేము బలపడాలా మీ వాక్యాన్ని స్వీకరించి దాని ప్రకారం మేము జీవించాలా ప్రభావ అప్పుడే మాకు జీవం అప్పుడే మాకు భయం నుంచి వెడగల మీ వాక్యమే మాకు ప్రభా శక్తి ప్రభా మీ వాక్యమే ఎంతో శక్తిగలది ప్రభావ జీవం ప్రభా మీ జీవంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తాం మా హృదయాలను మా జీవితాలను సరిజైన ఎక్కడైనా ఎక్కడైనా మా హృదయాల్లో కానీ మాలో భయాలుంటే ప్రభావం గద్దించను ప్రభావ పరిపూర్ణమైన ప్రేమలో మీరు సంపూర్ణంగా మీకు తయారు కావాలా మీ ప్రేమ కలువరిసీలో చూపించిన ప్రేమ మా హృదయాల్లో పరిశుధాత్మ రూపము సమృద్ధిగా కుమ్మరిస్తున్నారు కాబట్టి మీ యొక్క ప్రేమ మా హృదయాల్లో కుమ్మరించండి ప్రభావ నా తండ్రి అనేకులకు ప్రభావ మీ సత్యని ప్రకటించి వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళందరినీ ప్రభావ మీ చెంత నడిపించాలా ప్రభావ అలాంటి కృప మాకు అందరికి ఆరాధన పాల్గొన్న బ్రదర్శ్రీస్తులందరూ మీరు ఆశ్రయించి ప్రతి చోట మీ కొరకు మిమ్మల్ని అందరినీ సాస్ని పెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామము భ నా దీవానికి క్రిపలో జ్ఞాపకం చేసుకుని నా ప్రభానికి వేసవప్రభ మా జీతం సరించండి మీకు హయాసం తొలగించి మీరు పరిశ్రమ పరిస్థితి ఈ లోకంలో భయభక్తి జీవించాలా ఇంకా హయాసంలో చూపించండి మా మొక్కని ఇచ్చి పెట్టాలా అలానే నాది ఆ ప్రీతి గల సేవ చేసి సాధించండి నా ఆరోగ్యం దండి సరస్వత నడిపించి సమృద్ధిగా జీవం దయచేనేసు ప్రభా ఆ కుటుంబంలో కష్టం నష్టం తొలగించి కుటుంబంలో వచ్చిన నా దీవాన్ని శృతం ఏదో భార్య భార్య డైవర్స్ తీసుకున్నట్టు ఆ నా దీవాళ్ళ తలంపు తీసేయండి వాళ్ళ ఉద్యమం తీసేయండి వాళ్ళ ఉద్యమంలో ప్రభా నీ ఉదయం ప్రేమ మీరు మాట్లాడి నా దీవాళ్ళ మనతని మీరు చేతపరచనేస ప్రభావ మీకోసం సేవ చేయాలా ఆ డైవర్స్ అని ప్రభావ ప్రభావ తారుమారు నా దీవాన్ని శృతం ఈ ముగ్గురుకు క్యాన్సర్ పేషెంట్ ఉంది యశ్వ్రభ రాకేష్ అని అలాగే నాది రాజేష్ మన తన యశ్వ్రభా ముగ్గురుకు క్యాన్సర్ పెంచు ముగ్గురు ముట్టను తాకండి అక్కడ పొందిన ముగ్గురు క్యాన్సర్ తీసేయండి వేసిన ప్రతి మసం ముగ్గురు ప్రభా స్వస్థపరిచి ఆరోగ్యం దచ్చి బలం దండి ముగ్గురు రక్షణ పొందారా వాళ్ళ పాపం క్షమించే నలు కడగండి ఆ పాపం వచ్చిన రోగం తొలగించండి నా జీవానికి శోతం ముగ్గురు ప్రభా ఆత్మ జీవం శరం ముగ్గురు స్వస్థపరచండి కళలో మాట్లాడి ఆత్మ సరిబంధి లక్ష్యం తెచ్చని నా దీవానికి సుతం ఇంకా బాబుకి సీటు కావాలి సుప్రభ తిరగ సీట్ దొచ్చని సాధించని ఆ కుటుంబీ రక్షణ పొందాలి సుప్రభ నా ప్రభానికి స్థుతం రేణుక ముట్టను తాకండి వీక్నెస్ తొలగించండి చూ ముట్టని తాకండి ఆ పరలు తొలగించని సొసపతి చెవు సొసపతి తిరగ ప్రభా ఆపరేషన్ తొలగి బలం తెచ్చని నా ప్రభానికి స్తోతం చేసాం రాజన్ ముట్టను తాకండి ఐకల్ సైతాన్ని కాల్చి దయ్యాలు కాల్చేసి ఆయనతో మీరు మాట్లాడించి తాకితాన్ విరేష్ సుప్రభ అలాగే ఆయనకు సాకి స్వస్వర్జ భార్య వర్జ శాంతి సంధం ఇచ్చండి హాస్పిటల్ డిశ్చార్జ్ అగ్నిగరించండి మంత దయ్యాలు కాల్చి నా దీవానికి శోధం కుటుంబం అంతా ఎప్పుడన్నా తెలుసుకోవాలా ఆవుద్ద బోధన నుంచి విడుదల పొందాలా వాళ్ళ మనసు నుంచి చీకటి నుంచి విడుదల పొందాలా వెలుగులో ప్రకాశాలా ఆ ప్రతి ఒక్క కుటుంబంలో మీరు మాట్లాడండి నా దీవాన్ని కారణం చేయని యశ్వభానికి స్తోత్రం చేస్తున్నాం యశ ప్రభా ఇంతమంది ప్రే చేస్తున్నాం మన ది చెప్పిన చిన్న తో మీదం మీ అసంతర ఆదుకమని అలా అందరూ ప్రభామం పాల్గొనరు అది బిడ్డ దీవించి అలాగే స్వస్స పరిచి పతి గుణంలో నెమ్మది శాంతి కలగ చేయమని వేయిస్తున్నాం ప్రస్తుతం ఆలోచనకర్త ఆశ్చర్యకరణ మరణ మొన్న వచ్చిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంత్రానికి స్తోత్రం ఇచ్చిన సమయం బట్టి నీకు స్తోత్రం నాయన ఎందులో గతించిపోతున్నారు మాత్రమే చదివి లెక్కలు లెక్కించినందు బట్టి నీకు స్తోత్రం వందనాలు మీరు ఆత్మకార్యం జరిగించి దేవని నామానికి మహిమా ఘనత ప్రభావం తెచ్చుకున్నాయి కేవీ ప్రతి కుటుంబానికి అర్థం తీసుకుంటుంది మీకు స్తోత్రం నాయన మీరు ఆత్మకార్యం ఆత్మధర్యం కాని కొంతండి దేవ ఇంకో సిస్టర్ ని ముట్టిన ఒక బ్రదర్ ని ముట్టి ముట్టం దేవాజ బిర ముట్టం దేవ ప్రతి కుటుంబానికి అప్తం చేసుకుని దేవా ఈ నామానికి మహిమా ఘనత బాగుంది ప్రతి ఒక్క అంశం నెరవేర్చి దేవానికి ఆత్మకార్యం జరిగించి దేవ నీ నామానికి మహిమా ఘనత బాగుంది వందల ముఖ్యంగా ముట్టి తాకి స్వస్త ప్రతి రిపోర్ట్ నార్మల్ దేవా ఈ నామానికి మహిమా ఘనత బంధించమం ముట్టన్సర్ నుంచి కొందరు డాక్టర్ల కన్నా మీరు పరమ వైద్యుడు దేవా ఈ గాయపనస్త ముట్టి తాకి స్వస్థ తగుదా ఇంకోస్టర్ ముట్టే తన భర్త మారాలిస్తున్న నామంలో మీరే సహాయం గొప్ప వనర్స్ జరిగించి నామానికి మహిమాధార దెబ్బ బాగుంది తెచ్చుకున్నాయన్న పరిశుద్ధాత్మానికి స్తోత్రం దేవ జీవన్ గలమ్మ తండ్రిని స్తోత్రం మీరే ఆత్మకార్యం జరిగింది ఈ నామానికి మహిమా దళత బాధించుకుంది యేసులు సందేహం ఉన్నామంటే అది కేవలం ఇప్పుడు పని ఇదయా తండీ మరి ప్రతి ఒక్క అంశం మెరవచ్చి మేము మర్చిపోయి ఉంటే తప్ప క్షమించుతండి ప్రతి ఒక్క కుటుంబానికి అప్పం తీసుకున్నాయని దేవమ్మ ఈ నామానికి మహిమా దళతర బాధించుకోమని వాళ్ళ ప్రతి పాపని క్షమించి దేవని నామానికి మహిమ తెచ్చుకోమని యసు క్రిసెడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రజరాడ్ అన్నా మన పొరమైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండను గాక ఆమెన్